పేక మెడలయ్యి కూలిపోతాయే తప్ప సుఖాన్ని ఇచ్చే అవకాశం లేదు ఎందుకు చెప్తున్నానంటే సృష్టి విషయంలో మనకు ఇంట్రెస్ట్ లేదు పెద్దగా ఎందుకంటే సృష్టి కన్నా కోటి రెట్లు ప్రధానమైనటువంటి విషయం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనం ఉన్నాము చిన్న చిన్న విషయాలు కావు ఇంకా సరే వచ్చింది గనక మాట్లాడుతూ ఇది మాట్లాడేది కూడా దేనికోసం తెలుసా ఇది గౌణం అదే ముఖ్యం సత్యవస్తువే ముఖ్యం ఇప్పుడు అర్థమైంది మీకు కాబట్టి ఉండి ఉన్నది వచ్చేందుకు అవకాశం లేదు లేంది ఎలాగూ రాదు కనుక ఉన్న ప్రపంచం ఏదైతే ఉందో ఇది నామరూపాలతో కనపడుతూ ఉంది కనుక దీన్ని వ్యాకృతం అంటున్నాం ఇది వ్యాకృతం అలా తెలుస్తూ ఉంది ప్రవిభక్తంగా తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ నియతి ఉంది కనుక ఈ సృష్టిలో నియతి ఉంది తెలుసు నిన్నటితోటి మర్చిపోయినారా మళ్ళీ ఎవరసలు దీన్ని సృష్టి చేసినవాడు సహ అకామయత బహుశ్యాం ప్రజాయేయ ఇది మర్చిపోయినారు అది కాబట్టి సృష్టి చేసినవాడు పరమాత్మ కదా ఎట్లా సృష్టి చేశాడు ఆయన అనేకం చేయలేదు తాను అనేకం అయ్యి అడి ప్రార్థమైందే ఆయన అనేకం అయినప్పుడు ఉన్నది ఆయనే కదా ఇంకా ఇంకా ఉన్నది వచ్చేదేముంది ఇట్లా కనపడుతుంది అర్థం చేసుకోండి ఇప్పటికీ లేందేమో రాదు ఉన్నదేమో వచ్చేది లేదు కనుక ఉన్నది బ్రహ్మమే తనే ఇన్ని కావాలనుకున్నాడు ఇది కార్యరూపంలో కనపడుతుంది ప్రవిభక్తం ప్రవిభక్తానికి ఆధారంగా అవిభక్తం ఏదైతే ఉందో కారణ రూపేణా బ్రహ్మమే ఉండేది కాబట్టి ఇది కూడా బ్రహ్మమే గానీ ఇంకోటి అయ్యేందుకు అవకాశం లేదు కనుక ఈ జగత్తు బ్రహ్మమే నిన్న చెప్పిన పరిస్థితి కదా బ్రహ్మే వేదం విశ్వమిది ఈ విశ్వం కూడాను బ్రహ్మమే కదా ఇప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అది ఇంకేం ఆ బ్రహ్మ అస్థి ఈరోజు సబ్జెక్ట్ అంతా ఏంటంటే ప్లీజ్ ్రహ్మాస్థితి దిస్ ఇస్ ది సబ్జెక్ట్ ఎస్టాబ్లిష్ చేయడం అంతే ఎందుకని పంచకోశాలన్నీ నిషేధించడం జరిగిపోయింది ఆ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అక్కడికి వచ్చాం మరి ఈ సృష్టి అంటున్నప్పుడు తానే సృష్టిని ఎట్లా తయారు చేశాడో నేను చెప్పేశాడు సృష్టి రూపంలో ఉన్నది కూడా తానే కదా దీన్ని అంగీకరించలేదు అనుకో ఎవడన్నా బ్రహ్మం ఉన్నట్టుగా అంగీకరించలేదు అనుకో ఇప్పుడు బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ ఏదైతే ఉందో ఆధారమైంది దానిని ఎస్టాబ్లిష్ చేయాలి ఇప్పుడు బ్రహ్మ అస్థితి దీన్ని మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాము బ్రహ్మము ఉన్నది అస్థితి ఇది సిద్ధాంతం ఇంకా దీన్ని ప్రూవ్ చేయాలి రుజువు చేయాలి మీకు ఓకే దేన్ని బట్టి రుజువు చేయాలి బ్రహ్మం ప్రశ్న ఎందుకు వచ్చింది ఎవరు అడిగేది ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉండరు సృష్టిలో దీని గురించి మొదలు పెట్టాలి కాబట్టి ఆ సృష్టి ఉంది కదా సత్ వ్యాకృతం సత్ అది ఎక్కడి నుంచి వచ్చింది ఏది అహో అది వేరే విషయం లేని దాని నుంచి వచ్చేందుకు అవకాశం లేదు కనుక ఉన్న దాని నుంచే వచ్చి ఉండాలి ఇది ఏంటిది ఉంది కదా ఉన్నది కనుక సత్ కదా అది వ్యాకృతం అవ్యాకృతం కదా అసత్ వ్యాకృతం అవ్యాకృతం సత్ అసత్ వ్యక్తం అవ్యక్తం ఈ ఆనే కదా నేను అక్కడ పెట్టాను ఇంకా ఆ ఒక్కటే కదా ఇప్పుడు అర్థం అవుతుందా మీకు తెక సృతం అసత్ అవ్యాకృతం అవ్యాకృతం కారణ రూపేణ అసిత్ సరేనా ఇది సత్ కార్యరూపేణ అజాయత పుట్టింది ఇది ఉత్పన్న కార్యం ఉత్పన్న సో ఇది మనం ఎస్టాబ్లిష్ చేయాలి దీన్ని గుర్తుపెట్టుకోండి దీనికి కారణంగా అసత్ అవ్యాకృతం బ్రహ్మమే ఓకే ఇప్పుడు ఈ సత్ నుండి ఇది ఈ ఫోర్ పాయింట్స్ సుకృతవత్ రసత్వాత్ ప్రాణ్యాత్ భయాభయ హేతుత్వాత్ ఈ ఫోర్ పాయింట్స్ నుంచి బ్రహ్మ అస్థితి ఎస్టాబ్లిష్ చేయడం అది ఇప్పుడు ఈరోజు ఏం లేదు సబ్జెక్ట్ ఉన్నది బ్రహ్మమే లేదండి బ్రహ్మం కాదు ఎట్లా కాదు అంటావు ఈ సృష్టి మరి సృష్టి ప్రధానం ఫస్ట్ పాయింట్ సృష్టి ఈ సృష్టి ఎట్లా వచ్చింది ఎక్కడి నుంచో వచ్చిందండి రావడానికి అవకాశం లేదు అదృశ్యక వాదం లేదు ఉన్న ఊడిపడదు ఎందుకని ఇక్కడ నీతి ఉంది ధర్మాలు ఉన్నాయి ఎప్పుడైతే ఇంత నీతితో ఈ ప్రపంచం నడుస్తూ ఇది ఊడిపడేందుకు అవకాశం లేదు ఇక్కడ ప్రయోజనం కనిపిస్తుంది అందం కనిపిస్తుంది అర్థం కనిపిస్తుంది కాబట్టి నీతి తెలుస్తూ ఉంది నీయతి ఎక్కడైతే ఉందో అక్కడ నియంత ఉండాలి సో ఇది దిస్ ఇస్ ఆర్గ్యుమెంట్ కాబట్టి అసత్ ఏదైతే ఉందో అది కారణం అంటున్నాం అంతే కారణం లేకుండా మాత్రం రాలేదు ఆ కారణం ఏదో దాన్ని అసత్ అన్నావు ఎందుకని సత్త అంటున్నావు గనక కాబట్టి అసత్తు నుండి జగత్తు వచ్చింది అని అంటే జగత్తు జగత్తుగా లేని స్థితి నుండి వచ్చింది ఫినిష్ జగత్తు జగత్తుగా లేని స్థితి నుండి జగత్తు జగత్తుగా వచ్చింది పోండి క్లియర్ నెక్స్ట్ తమగ్ స్వయం అకృత తస్మాత్ తుకృత ము చూడండి తర్వాత ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్గా బాకండి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం ఇది మీ మనసులో ఉండాలి ఇప్పుడు లేచిపోయిన వరకు సరేనా ఈరోజు సబ్జెక్ట్ అంతా ఇదే బ్రహ్మం ఉన్నది బ్రహ్మ అస్థి డిసైడ్ అయిపోవాలి ఇప్పుడు కారణాలు చూపిస్తున్నాం కాబట్టి ఈ జగత్తు నుంచి ప్రారంభమైన సృష్టి కార్యం నుంచి దీని యొక్క కారణం ఏమిటన్నాం కారణ రూపేణా అసత్ ఆసీత్ అసదేవా ఆసిత్ అవి ఓకే క్లియర్ ఇప్పుడు ఈ కారణం ఏదైతే ఉందో ఇదే కదా కార్యాన్ని సృష్టించింది ఈ కార్యాన్ని సృష్టించడానికి ఏదన్నా హెల్ప్ చేశారా ఎవరన్నా కారణానికి జగత్తును తయారు చేయడానికి బ్రహ్మానికి పోయిన అట్లా చెప్తాను బాగా అర్థం ఇంత చెప్తున్నా కూడా ఇంకా జగత్తును తయారు చేయడానికి కారణం ఎవరో అంటే ఇప్పుడు ఊరికే నేను బ్రహ్మం ఈశ్వరుడు అనకూడదు ఇప్పుడు ఇప్పుడు నడిచే సబ్జెక్ట్ని బట్టి మీరు ఇట్టి అంటుంటే మళ్ళీ నేను బ్రహ్మం అని ఆలోచిస్తా అర్థం అవుతుంది అట్లాగే అర్థం చేసుకోవాలి క్రమం బోధన విధి ఓకే కార్యం ఉన్నది కనుకనే కారణం అంటూ ఉన్నాం దాని నుండి ఆవిర్భవించింది అంటున్నాం కదా దాని నుంచి వచ్చింది కదా ఈయన అది ఆ సృష్టిని తయారు చేయడానికి ఏదైనా ఆయనకన్నా అన్యంగా వస్తూ ఉందా ఉపాధాన కారణం లేక ఎవరన్నా హెల్ప్ చేశారా అని అడుగుతున్నా నేను లేదు కదా అది తనకు తానే కదా చేసింది నిన్న చూడలే ఆయనే అనుకున్నాడు ఆయనే తపస్సు చేశాడు ఆ తపస్సు జ్ఞానం అన్నాము జ్ఞానమయం తప సంకల్పం చేయడం తయారైపోయింది క్విక్ ఏడు రోజులు లేదు క్షణం నాట్ సెవెన్ డేస్ ఎందుకంటే సృష్టి ముందు సెవెన్ డేస్ ఉండదు సృష్టి జరిగితే సూర్యుడు వస్తేనే డేస్ సార్ సరేనా వాళ్ళందరూ అట్లా చెప్పారు ఏం చేస్తాం మనం పోనండి వాళ్ళ కర్మ కాబట్టి క్షణం ఒక స్ట్రోక్టర్ అయిపోయింది సృష్టి ఓకే స్వయంగా చేశాడు కదా ఆయనకి ఆయనే తదాత్మాట్ స్వయం అకూరుత ము సమాప్ అడిగి మంత్రభాగం సరేనా తద్య్లోకో తద్యేష మంత్రోతి ఇది మంత్రం అసద్వా ఇదమగ్ర ఆసీత్ తై సదాయత ఓకే तदात्मा स्वयं अकृत थ ब्रह्म ब्रह्म कारण आत्मा आत्मा अंटे प्रपंच इकड़ आत्मा अटेच स्वयं अकृत स्वयं अकृत तन तशा अकरत चाड़ करो సరేనా తమానగ స్వయం ఆ త్రహ్మము కారణ రూపంలో ఉన్నటువంటి బ్రహ్మము ఆత్మానగు ఈ ప్రపంచాన్ని స్వయం తనకు తానుగా రెండవ యొక్క హెల్పే లేకుండా స్వాతంత్రేణ అకురుత తయారు చేశాడు తస్మాత్కృతముచ్యత ఇది అర్థమైందే తత్ ఇది ఈ సృష్టి ఏదైతే ఉందో సుకృతం అని చెప్పబడింది లేదా ఆయన చేసినటువంటి కార్యం ఉందో ఇది సుకృతం ఇదే సుకృతం ఎందుకు సుకృతమో తెలుసా చేసినవాడు తానే ఈ జగద్రూపాన్ని పొందినవాడు తానే ఇన్ని రూపాలుగా అయినవాడు తానే బహుశాం ప్రజాయేయ నేను అనేకం కావాలి అనుకున్నాడు అకామయత కదా కాబట్టి ఇది అంతా కూడా తానే కావాలనుకున్నాడు బ్రహ్మం తాను అయ్యాడు సుకృతం గాకేంటిది అక్కడ సుకృతం కానిది ఏముంది ఇప్పుడు మీకు అర్థం అవుతుంది మీ సృష్టి చెప్పేటప్పుడు నేనేం చెప్పాను యత్ కార్యం అది వెరీ ఫస్ట్ అది సెకండ్ పాయింట్ అది యత్ కార్యం తత్ సుకృతం ఇది ఇక్కడది పాదం సరేనా ఎత్ కార్యం తత్ సుకృతం ఏదైతే కార్యం ఉందో అది సుకృతం అయితే కార్యం సుకృతం చేతన కర్తృత్వం ఎక్కడొస్తుంది అంటే సకర్తృకం అని అయితే దీన్ని చేసినది జడ నుంచి వచ్చింది అంటే కాదు కాదు సకర్తృకం ఆ సకర్తృకం ఎవరు జడం కాదు చేతన కర్తృత్వం అట్లా అది ఆర్డర్ సరేనా కాబట్టి సుకృతం ఉన్నదంతా బ్రహ్మమే కదా ఇప్పుడు సుకృతం కాకపోతే ఏంటిది చక్కగా చక్కగా అందంగా ఎంత అద్భుతమైనటువంటి సృష్టి తానే ఈ విధంగా వచ్చింది సుకృతం కాకపోతే ఏంటిది అందువల్ల సృష్టి దర్శనం కూడా బ్రహ్మదర్శనమే చేయగలిగితే జ్ఞానం ఉంటే దృష్టిం జ్ఞానమయం కృత్వా బ్రహ్మమయం జగత్ దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్ కాబట్టి ఈ జగత్ అంతా కూడా జగదీశ్వరుని స్వరూపంగా ఈశ్వరుని స్వరూపంగా ఎందుకో తెలుసా ఆయనే ఉండేది ఇక్కడ రెండవది లేనే లేదు అందువల్ల సుకృతం సుకృతం ఎంత అద్భుతమవు చూడండి ఎంత అసలు ఊహించలేకపోతున్నాం కదా ఇది సృష్టి కాబట్టి ఇది సుకృతం సుకృతం అంటే ఏంటి ఇంకొక రకంగా చెప్పాలండి ఇంకొక అర్థం పుణ్యం పుణ్యాన్ని కూడా సుకృతం అందరం కదా కాబట్టి ఇది కూడా పుణ్యం ఇది కూడా పుణ్యరూపం అంటే దాని అర్థం ఏంటి పాపం కాదు కదా మనం మనం పుట్టింది పాపం నుండో సుకృతం నుండి అర్థమవుతుందా మీకు ఇప్పుడు ఓ పాపుల్లారా ఓ పాపులారా ఎందుకో తెలుసా పాపల్లారా మనం పాపులైతే కార్యం కారణం కూడా పాపే సార్ ఏది సార్ ఇది నిజంగా దేవుడు ఉంటే నిన్ను చూసి ఏడుస్తాడు సార్ వాడి రోజు పాపి పాపేది ఏది సార్ కుండలో మట్టి ఉంటే కుండ మట్టి అయితే కార్యం కారణం మట్టే కదా ఎందుకని మట్టి నుండే మట్టి పుట్టింది కనుక పాపం నుండే పాపం పుడుతుంది పుణ్యం నుండి పాపమేది సార్ పుట్టేది ఇప్పుడు అర్థమవుతుందే అందువల్ల సుకృతాత్ములారా మనం అడ్రస్ చేసి దివ్యాత్మ స్వరూపులారా సుకృతాత్ములారా అని అడ్రస్ చేస్తే పాపులారా అంటే అదే సుకృతాత్ములారా దివ్యాత్మ స్వరూపులారా ఆల్ రైట్ అర్థమవుతుందే ఇది విషయం కాబట్టి కారణం ఎప్పుడైతే ఉందో కారణమే కార్యరూపంలో ఉంది కనుక కారణం తత్ సుకృతం ఉచేదే అది అది సుకృతం అని చెప్పబడుతుంది చెప్పబడుతుంది కాబట్టి ఈ ప్రపంచంలో ఏముంది పరమాత్మ తప్ప అందాల హరివిల్లు నీ ఇల్లు చుచేందుకున్నుకో మా కళ్ళు ఇక్కడ పాపం ఇక్కడ పాపం అందాల హరి ఎందుకు నోచుకో మా కళ్ళు సొంపైన ఊరేగింపు నిరంతరము జరదే సొంపైన ఊరేగింపు నిరంతరము కన్నలేదెందుకో మా నేత్రము అందాల హరివిల్లు నీ ఇల్లు చూచేందుకు నో చుకో మోకళ్ళు ఊరేగింపు చేసి ఎవరిని భగవంతుడిని రథోత్సవం అండి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవం నా సొంపైన ఊరేగింపు నిరంతరము ఉదయం నిద్రలే చూసిన వదులుకొని అరుణోదయం వదులుకొని సరే చీకటి అయితే కూడాను రాత్రి కూడా నువ్వు గనక లేచి ఉంటే సరేనా సౌండ్స్ వినపడతాయి చూసారా ఎంత బ్యూటిఫుల్ రాత్రి పన్నెండు గంటలకి అది వినపడుతుంది కిచురాడు లోవి సౌండ్స్ బ్యూటిఫుల్ అదంతా సౌండ్స్ అదంతా ఓంకారం ఉదయం లేచామనుకోండి అరుణోదయం అవుతా ఉంటే ఎంత అద్భుతం సూర్యోదయం ఎంత అద్భుతం మళ్ళీ అక్కడి నుంచి సాయంత్రం వరకు ఎంత అందంగా మారుతూ వస్తాయి ఈ దృశ్యాలు ఒకే విధంగా ఉంటుంది ఈ లైట్ వేస్తే చూడు ఇట్లాగే ఉంటుంది అది ఆరిపోయినంత వరకు అట్లాగా ఉదయం ఒక షేడు సాయంత్రం ఒక షేడు మధ్యాహ్నం ఒక షేడు ఉదయం ఎంత టెంపరేచరు అదే పది గంటలకు ఎంత మధ్యాహ్నానికి వోల్టేజ్ పెరుగుతూ ఉంది మళ్ళీ మూడు గంటలకు తగ్గుతా ఉంది నాలుగున్నరగా తగ్గుతుంది ఐదున్నర ఆరు ఎంత బ్యూటిఫుల్ సన్సెట్లో చూస్తే ఎట్లా ఉంది సన్ రైజులో చూస్తే ఎట్లా ఉంది ఎప్పుడైతే ఆ యొక్క అందమైనటువంటి ఆ ప్రకాశం ఇలా మార్పులు చెందుతూ వస్తూ ఉంటే ఈ సృష్టిలో దాంతో పాటుగా పత్ర ఛాయలు మారిపోతా ఉంటాయి ఆకులు మారుతూ ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం ఎండలో ఆకు ఒక విధంగా కనపడుతుంది కొబ్బరి ఆకు అదే ఉదయాన్నే ఆరున్నరకి ఒక విధంగా కనపడుతుంది సరేనా ఉదయం చల్లగా గాలిలు వీచేటప్పుడు ఆ పూల మొక్కలు కదులుతూ ఉంటాయి నృత్యం చేసినట్టుగా ఉంటుంది ఏ సొంపైన ఊరేగింపు గాలి వీస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు తెలియదు వచ్చినప్పుడు మాత్రం చలిగాలి ఒకసారి ఇప్పుడు ఉదయం చల్లగా గాలి మళ్ళీ ఎండగా హరే రేరే ఏమి అసలు పైసా ఖర్చు లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్రహ్మ బ్రహ్మోత్సవం సార్ నా దృష్టిలో ఇదే బ్రహ్మోత్సవం ఇంకేం బ్రహ్మోత్సవం కాదు ఐ ఎంజాయ్ ఎంజాయ్ నేను ఉదయం నేను ఎప్పుడు చూస్తున్నాను అస్ట్రా పిచ్చడు ఉంటారు జనం ఏది ఇట్లా నాకు అదే అదే చూస్తుంటాను ఎప్పుడు ఇంత అందం ఎక్కడ కనపడుతుంది బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మోత్సవాలు ఆడుంటది ఎవడన్నా పిక్పాకి కొడతాడని ఇట్టు పట్టుకున్నా ఉంటుంది నచ్చేపడికి బ్రహ్మోత్సవంలో బ్రహ్మ ఎక్కడ ఈ పక్క రెండు జాబులు అయిపోయా ఇటు పుట్టుకో ఇదే సరి ఇది ఇది ఇది ఇది ఇది ఎంత ఆనందం సరేరా కిల్లకిల్ల నోవచ్చు ఎగిరే గోవల్ అది సుకృతం కిల్లకిల్ల నోవచ్చు ఎగిరే గోవలు నీ సదనమున్న దోగడు పాపలు ఇంట్లో బిడ్డలు అట్లా దోగాడుతుంటే ఎంత బాగుంటుంది అట్లా ఈ హరివిళ్ళు అందాల హరివిల్లు పరమాత్మ యొక్క గృహంలో అవి అలా కదులుతూ ఉంటే అట్లుంటాయి కదా చుట్టే ఋతువులే నీ ఇంటి చుట్టాలు పడిచిపోతుండడు ఈడు వస్తుంటాడు ఈస్తున్నాడు మన ఇంటికి చుట్టాలు వస్తుంటే ఫస్ట్ టైం అయితే పర్వాలేదు రెండు బాబాయ్ బాబా బాబాయ్ మూడోసారి వచ్చాడు అనుకోండి కానీ ఇది అట్లా కాదు ఎప్పటికప్పుడే హాయ్ ఎప్పటికప్పుడే హాయ్ ఇప్పుడు ఇప్పుడు వస్తుందని ఇది కూడా తమస్సా చూడండి ఎండాకాలం వచ్చినప్పుడు ఎప్పుడు చలికాలం వస్తుంది ఎప్పుడు వానాకాలం వస్తుంది వానాకాలం వచ్చాడు వానకాలం ఉన్నాడు ఎండాకాలం వస్తే బాగుంటుంది ఇది ఇంకా నాలెండ్ ఉంది అది పరమాత్మ స్వరూపం చుట్టే ఋతువులే ఇంటి చుట్టాలు విరియన్ని చూపులు మా కంటి పాపాలు ఇది పాపం సార్ అర్థమైందే అర్థమైంది ఇది పాపం పాపం నుండి పుట్టలే పుండం నుండే పుట్టం సుకృతం నుండి పాపాన్ని చూస్తూ ఉండే కళ్ళు మురియ విరియన్ని చూపులు మా కంటి శాపాలు మనసులో పాపాలు కంటిలో శాపాలు ఇవన్నీ చేరి పాపాలు ఇక్కడ ఉన్నాయి ఇంకెక్కడు పరమాత్మ స్వరూపాన్ని పాపంగా చూస్తే ఇంకే ఉంది అయిపోయి కనుక ఇది సుకృతం తూసారా తద్ ఆత్మానగ్ స్వయం అకృత తనక తానుగా స్వ కామయత భవిష్యం ప్రజాయే ఇది తనే ఇవన్నీ కావాలనుకున్నాడు తను ఇవన్నీ తయారు చేయలేదు నేను అనేకం తయారు చేస్తానని చేయలేదు నేను అనేకం అవుతాను అనుకున్నాడు సీ ద డిఫరెన్స్ అనేకం తయారు చేస్తానన్నవాడు సూర్యుని మర్చిపోయాడు అర్థమైతే అనేకం తయారు చేస్తానన్నవాడు చీకట్లో కూర్చొని ఐదు రోజులు చేసి నాలుగు రోజులు ఐదు రోజులు అయిన తర్వాత ఏమి కనపడకపోతే చేసినాయి అప్పుడు ఆలోచించాడట ఏంటంటే నేను చేసినవన్నీ ఏమైనాయి గారెలు ఎక్కడున్నాయి బూర్లు ఎక్కడున్నాయి అరే రేరే అప్పుడు అనుకుండా అరే రేపు పొరపాటు ైట్ లేదే అని చీకటిలో కూర్చొని చేశాడట అందువల్ల అది చీకటి సృష్టి గనక చీకటి ఉంటది ఇంకా బ్రతుకదా అర్థం అవుతుంది అప్పుడు అనుకున్నాడ అప్పుడు సృష్టి ఆయన సూర్యుడిని తయారు చేశాడు అది ఐదో రోజు అంటాడు అది తమాషా ఇది తమాషా సూర్యుడు లేకముందు నీకు రోజు ఎట్లా వచ్చింది సార్ సూర్యుడు వస్తే కదా సార్ మీకు డే వచ్చేది డే వస్తే కదా సార్ నైట్ వచ్చేది డే అండ్ నైట్ ఉంటే కదా సార్ నేను ట్వంటీ అవర్స్ అప్పుడు కదా సార్ నీకు రోజు సూర్యుడే తయారు చేయకుండా ఐదవలో సూర్యుని తయారు చేశాడని చెప్తే ఏంటిసారి పిచ్చివాడి వెర్రికాక ఎవరిని తృప్తిపరచాలని అన్ని మేజ్ అనుకో అన్ని స్టూపిడిటీ స్టూపిడిటీ అంతకన్నా ఇంకేం షెం అసలు మానవ సమాజం సిగ్గుపడాల్సిన విషయం నెక్స్ట్ వన్ సుకృతం తత్ సుత్కృతం ఉచతీ చూసారా ఇది సుకృతం పరమాత్మ సుకృతం కాబట్టి సుకృతం గనక పరమాత్మ ఈ రూపంలో ఉండేటప్పుడు మనం పరమాత్మ నుండి ఆవిర్భవించిన వాళ్ళమే కాని పాపం నుండి పుట్టిన వాళ్ళం మాత్రం కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఒక లక్షాధికారి బిడ్డ కోటేశ్వరుడి బిడ్డ నేను బిచ్చగాన్ని బిచ్చగాడిని అనుకుంటూ ఉండడం ఇరవై గంటలు దాన్ని మననం చేయడం అది పని కదా అది మంత్రమైనట్టుగా అర్థమవుతుంది మహామేధావి బిడ్డ నేను మూర్ఖుండ ఇరవై గంటలు అనుకోవడం దురదృష్టకరమైన విషయం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అటువంటి పరమాత్మ నుండి ఆవిర్భవించినటువంటి వాడు మనం కాబట్టి ఈ సృష్టి కార్యం యొక్క ఉద్దేశం ఏమిటంటే నామరూపాలతో కనిపిస్తుంది అర్థమవుతుంది అంతేగాని పరమాత్మ తనలో ఏ మార్పు లేకుండా ఈ సృష్టిగా గోచరిస్తూ ఉన్నాడు ఇది కార్యం వాచారంభణ వికార నామతేయం మృత్తికేత్యవ సత్యం తె ఈ సృష్టి అనేటువంటి సుకృతం దీన్ని చూచినప్పుడు సిన సుకృతవత్ ఫస్ట్ పాయింట్ సుకృతవత్ నెక్స్ట్ యద్వై తుకృత రసో వై సహర రసగహ్యేవా నందీ వై యద్వై తుకృతం వై తత్ సుకృతం సుకృతం తత్ వై అది అన్వయక్రమం సుకృతం చక్కగా తయారైనటువంటిది ఈ సుకృతం కాదు ఈ సుకృతమైనటువంటి తత్ ఆ బ్రహ్మం జగత్కారణం బ్రహ్మ అది యత్ వై ఏదైతే ఉందో ఈ సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మం సుకృతమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో సహా అతడు రసహ వై రసస్వరూపుడు సరేనా రసస్వరూపుడు రసగంహ్యే వాయం లబ్ధ్వా ఆనందీభవతి रसमुने रसम लधवा प्राप्या आनंदी भवती सुखी भवतीब तैयार परमात्म एवे उ जगद्रूप భాం చే పరమాత్మ అతడు రసో వైసహ సహ రసస్వరూప ఆయన రసస్వరూపుడు ఇది రసో వైసహ రసో వైసీని కోట్ చేస్తూ ఉంటారు చూసారా ఇక్కడిది రసో వైసహ ఆయన రసస్వరూపుడు స్వరూపుడు అని అర్థం ఇంకే ఈ రసాన్ని ఎవరైతే పొందుతూ ఉండారో అయం లబ్ధ్వా ఇక్కడ పొందేటువంటి వాడు ఆనందీ భవతి అది రసాన్ని పొందేవాడు రసమే అవుతున్నాడు కదా రసాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఆ రసం ఏంటంటే ఆనందం ఆనందం పరమాత్మ రసస్వరూపుడు ఆనంద స్వరూపుడు అటువంటి ఆనంద స్వరూపుణ్ణి పొందినవాడు ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు రసాన్ని పొందినటువంటి వాడు పొందుతూ ఉన్నాడు అది అయితే స్వామీజీ ఈ పదార్థాన్ని చచ్చిపోతున్నాం ఈ సత్తు అసత్వు ఆనందం అన్నాడు మనకు బాధ తెలిసిపోయింది కదా అదే ఆనందం అంటే పోలేదా మళ్ళీ ఇప్పుడు కొత్తది రసం అనడం ఏదో వచ్చింది మనకు బాధ ఏదైనా రసం మన దృష్టిలో వెంటనే పోతుంది రసం అంటే చారు అని మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయింటది ఇంటికి వెళ్ళిపోయింటది మనసు ఉలవచారు ఇంక ఇంకా ఇంకా ఎన్నో రసం ఎందుకు రసం అంటే రసం ఇవ రసం అది రసం అంటే రుచి రసం అంటే తమిళనాడు రసం కాదు రసం అంటే రుచి అని అర్థం కాబట్టి ఫస్ట్ సుకృతవత్ అయిపోయింది కదా ఇది సుకృతవత్ బ్రహ్మ అస్థి సృష్టి కార్యాన్ని బట్టి చూస్తే బ్రహ్మ ఉన్నట్లే ఎందుకని లేని దాని నుండి ఏది వచ్చేందుకు అవకాశం లేదు గనక నామరూపాలతో కనబడేటువంటి ఈ సృష్టికి ఆధారమై అధిష్టానంగా ఏదైతే ఉందో తత్ జగత్నం అస్థి మొదటిది ఇక రెండవది రసత్వాత్ ఎందుకనంటే ఇతా ఇత అస్థి అంటే ఈ కారణం చేత కూడాను అది ఇతాస్తి ఇస్తి ఇది సిద్ధాంతం చెప్తున్నాడు అనమాట ఇతస్తి అంటే ఈ కారణం చేత కూడాను అస్థి బ్రహ్మ అస్తి ఇది అదే ఇత్య ఇత పూర్వపక్షం కుత ఎట్లా ఏమయ్యా నేను సుకృతవత్ ఈ సృష్టిని బట్టి పరమాత్మన్నాడని చెప్పేశాను అయిపోయింది ఆహా అంతేనా దాన్ని బట్టి నన్నా నన్ను చాస్తి ఈ కారణం చేత కూడా కథ ఏ కారణం అది రసత్వాత్ రసం రసస్వరూపుడు కావడం వల్ల కాబట్టి ఇది చూడండి ఇప్పుడు వై తత్ సుకృతం సుకృతం ఆ సుకృతమైనటువంటి పరబ్రహ్మము తత్ యత్ వై ఏదైతే ఉందో సహ అది రసహ రసస్వరూపం అటువంటి రసాన్ని ఎవడైతే పొందుతూ ఉన్నాడో లబ్ధ్వా ఆనంది భవతి ఈ ప్రపంచంలో ఆనంద స్వరూపుడు అవుతూ ఉన్నాడు ఆనందం కావాలనే కదా అని అనుకుంటూ ఉన్నావు ఇది బాగుంది అంటే అది బాగోలేదని ఇది ఆనందంగా ఉందంటే ఆనందంగా లేదని ఇది సుందరంగా ఉంది అది సుందరంగా లేదని అన్నిట్లో సౌందర్యం కావాలి నీకు అన్నిట్లో ఆనందం కావాలి ఎవడు సహా ఆనంది భవతి లబ్ధ్వా యహ ఎవడైతే దాన్ని పొందుతూ ఉండడో అయం పురుష ఈ రసస్వరూపం అనేటువంటి పరమాత్మను పొందినటువంటి వాడు ఆనంది భవతి సుఖీభవతి కనుక రసత్వాత్ రసస్వరూపం ఇక ఈ రసం ఎందుకు వచ్చింది స్వామిజీ ఆనందం అంటేనే పోలేదా ఈ రసం అన్న వల్ల కదా ఈ బాధలు అంటాను రసోనామ తృప్తిహేతుహో రసోనామా తృప్తిహేతుహో తుష్టి పుష్టి హేతు ఇది ఆ రసోనామ తృప్తిహేతుహో సెకండ్ పాయింట్ ఎలాగు మధురామ్లాది ప్రసిద్ధి రసో నామ తృప్తిహేతు ఫస్ట్ పాయింట్ ఆనందకర సెకండ్ మధురామ్లాది మధురా ఆమ్లాది స్వీట్ సవర్ మధురామ్లాది ప్రసిద్ధ లోకే లోకే అస్మిన్ లోకే ఈ లోకంలో భాష్యం శంకర స్వామి అనేది ఏంటంటే అయ్యా రసో నామ తృప్తి హేతు అంటాడు ఎందుకంటే ఇప్పుడు నిత్యతృప్త కదా తృప్తి కోసమే కదా మనం తృప్త భవిష్యం అసలు స్టార్టింగ్ అంతే కదా అందుకిస్తున్నాడు కనెక్షన్ ఎందుకు వచ్చావా వేదాంతానికి ఇక్కడికి వచ్చావు ఎందుకని చూసి బయలుదేరి కష్టమైనా కూడా వచ్చావి చలిలో ఏమిటండి తృప్త భవిష్యమండి తృప్తిని పొందాలి తృప్తి కావాలి కదా తృప్తి హేతు రసవనామా అది ఆడంకేం లేదు కాబట్టి తృప్తి హేతు కాబట్టి తృప్తి కావాలి అనేటువంటిదే ఉంది గనక ఆ తృప్తి హేతు ఏది రసం ఈ లోకే అస్మిన్ లోకే బాగా చూసుకోండి ఎట్లాగంటే మధురామ్లాది మధుర స్వీట్ చక్కెర పొంగలి మధుర అందువల్ల ఎన్నో ఆయన తెలుసు ఇట్లాంటి వాళ్ళు ఉంటారని అందుకని తర్వాత ఉండి ఆమ్లాదిహి పులిహోర ఆమ్లం అదే కదా అమలా కొన్ని చూసింది ఆమ్లం చూసారా చక్కెర పొంగలి కొందరికి చక్కెర పొంగలి అంటే అదే డయాబెటీస్ ఉంటుంది అనుకోండి అదే ఇప్పుడు చక్కెర పొంగలి డయాబెటీస్ వచ్చేసింది అనుకోండి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఫాస్టింగ్ ఆయన దగ్గర కనుక పులిహోర మధుర ఆమ్లాదిహి రస రసం అంటే అది ఇక్కడ రసాలు ఊరుత రసాలు ఊరుతాయండి ఆ రసాలే అర్థమైందే ఇప్పుడు మధుర అది కాబట్టి రసశబ్దం అస్మిన్ లోకే లోకే ప్రసిద్ధ ఏమిటి ఆ ప్రసిద్ధ తృప్తిహేతు రసం అంటే తృప్తిహేతు రుచి రసం అంటే ఇక్కడ రుచి అంతేకానిది చారు కాదు రసం అంటే రుచి కాబట్టి రుచి అబ్బా హాయిగా భోంచేసానండి ఈరోజు తృప్తి హేతు మూడు గట్టలే రెండు గట్టలే విషయం అది వేరే విషయం శుభ్రంగా తినేసి తృప్తిగా ఉండదనండి అంతే హాయిగా ఉండదు అన్నాడు తిన్నవాడు పదాలు చూడండి బాగా తినేసి అబ్బా హాయిగా ఉంది రెండో హాయిగా ఉందని ఎప్పుడంటాడు తెలుసా రెండోది మళ్ళీ లాగినప్పుడేమో తృప్తిగా ఉందని తర్వాత పడిపోయి పిలిచినప్పుడే బాగా గుర్రెడ్ నిద్రపోయినప్పుడు లేచి హబ్బా హాయి అది నెక్స్ట్ స్టేజ్ అది అది నెక్స్ట్ స్టేజ్ ఇది సాధన తర్వాత సమాధి అక్కడే అది సెకండ్ స్టేజ్ అది అర్థమవుతుంది కాబట్టి హాయి అనేది ఇక్కడ వాడము తృప్తి వాడుతాం ఇది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 తృప్తి మీకు గలిగితే అలా ఆ రుచిలో ఉండే తృప్తి ఏదో అది పరమాత్మ అదే అది అది పాయింట్ ఎందుకంటే వస్తువులోనే కనుక రుచి ఉండేటట్లయితే ఒకే వస్తువు అందరికీ రుచికరంగా ఉండాలి ఒకరికి రుచికరంగా ఉండి ఒకరికి రుచికరంగా లేదు